తి భవామే కవిం కవీనాప్రవస్తమం జ్యేష్ఠరాజు బ్రహ్మణా బ్రహ్మణస్మత ఆనశ్వం వన్నోదసాతనం శ్రీమహాకణాధిపతయ నమ సివసమారంభా శంకరాచార్యమ్యమాచార్యపర్యంతం వందే గురు పరంపరా భద్రం కృణుయామదేవా భద్రం పశ్యేమాక్షజ్రా స్థిరైరంగైస్తు యేమదేవీతాయుస్తి ఇంద్రో మృద్ధశ్రవాస్తిన పూషా విశ్వవేదా స్వస్తి నార్క్ష్యో అలిష్టనేమి స్వస్తినో బృస్పతి ఓ శాంతిశాన్ని శాంతి బ్రహ్మాదేవానా ప్రథమ సంబూవా విశ్వ క గోప్త సహ్మ విద్యాం సర్వ విద్యా ప్రతిష్టాం అథర్వాయ జ్యేష్ట పుత్రాయ ప్రాహ సో ముండకానికి ద సన్యాస నిష్టా ఈజ్ ఇంపార్టెంట్ ఏవో చిన్న చితగా కోరికలను పెట్టుకుని ఆ కోరికలతోటి ముండకాన్ని ఏదో అధ్యయనం చేసి ఆ కోరికలు అనే ప్రవృత్తి ఇది సరికాదు ఎందుకంటే దీని పరిస్థితి లేదు ఇక్కడ మనస్సులో ఉండే కామనాలను అన్నిటినీ కూడా పరిత్యాగం చేసేసి జీవిత శైలిని ఈశ్వర శరణాగతి ఈశ్వరుడికి అప్పజెప్పి సాక్షిరూపంగా జీవిస్తూ భయము భవిష్యత్తు గురించిన భయము గతాన్ని గురించిన శోకం ప్రక్కన ప్రసన్న చిత్తుడై వైరాగ్యం కలవాడై సుఖదుఖముల ఎందు సమచిత్తత్వాన్ని కలిగి ఉడితో ఆ విధంగా ఒక గంభీరమైనటువంటి పరిశుద్ధమైన అంతఃకరణ కలవాడి కోసం ఈ ఉపనిషత్తు ఉద్దేశింపబడింది అని అంటున్నారు ఎందుకంటే అధికారం దగ్గర మొహమాట పడితే ప్రయోజనమే ఉంది దాన్ని డైల్యూట్ చేసి ఎందుకు వై వై ఎనీబడి డైల్యూట్ సో దట్ ఈస్ హౌ ఇట్ ఈజ్ ఎప్పుడు కూడా ఐడియల్ని మనం చెడగొట్టకూడదు మనం ఐడియల్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం స్లోగా చేసుకోవచ్చు అర్జెంట్ లేదు బట్ ఐడియల్ని మన స్థాయికి దిగలాగా రాదు సో దట్ ఈస్ హౌ ఇట్ ఈజ్ ఈ విషయాన్ని ఇక్కడ శృతి మనకి బోధిస్తూ నా కర్మ సహిత ఈ కావ్యకర్మలు నేను కర్తను నేను భోక్తను అనే ఒక ధోరణితోటి అనే ఒక నిశ్చయంతో చేసేటువంటి ఈ కర్మజాలం ఏదైతే కలదో దానికి ఆత్మజ్ఞాన నిష్టకి కొంతన కూడా పొత్తు కూడా కుదరదు అని ఎందుకంటే పొత్తు ఎందుకు కుదరదు అంటే ఏదో కర్మ విరోధంతో అలా చెప్తున్నామని కాదు కర్మ చేయాలి అంటే వాడు కర్త భోక్త అయ్యి ఉండాలి ఫండమెంటల్ థింగ్ కర్మ ఈజ్ డన్ బై ఎోక్ బై ఎ కర్త బికాజ్ ఈజ్ ఏ భోక్త ప్రతి మానవుడు కూడా భోక్త ఎంజాయ్ ఎప్పుడూ ఎంజాయ్మెంట్ కోసమే చూస్తూ ఉంటుంది దిస్ ఈజ్ ది బస్ట్ పార్ట్ ఇన్ ది లైఫ్ ఒక తెలుసా ఎప్పుడూ ఎంజాయ్మెంట్ భార్యనే ఐ లవ్ యూ అంటాడు బట్ హీ హీ హీ సేస్ దట్ ఓన్లీ బికాస్ హీజ్ ఎన్ ఎంజాయర్ అండ్ చిల్డ్రన్ ఐ లవ్ యూ అంటాడు అగైన్ హీజ్ ఎన్ ఎంజాయర్ దిస్ ఈజ్ అవల్ దట్ యాటిట్యూడ్ ఫుడ్ బో ఆ ఎంజాయర్షిప్ చాలా కరప్టివ్ థింగ్ ఇట్ ఈస్ ఎంజాయర్గా ఎప్పుడైతే భోక్తగా ఎప్పుడైతే ఉన్నాడో కర్త ఏవో కర్మలు చేస్తూ ఉంటాడో ఈ కర్త భోక్త చేసే కర్మల ఆ మనస్థితికి కర్తృత్వ భోక్తృత్వ రహితమైనటువంటి శుద్ధ ఆత్మస్వరూపముందు నిష్ట కలిగి ఉందిట అనే సాధనకి జ్ఞాన సాధనకి రెండింటికి చొక్కెదుడు కాబట్టి ఈచ్ హ్యాజ్ ఇట్స్ ఓన్ రిలవెన్స్ కాబట్టి నువ్వు కర్తాభోక్తగా ఉన్నట్లయితే ఆ స్థితి వేరు ఇక్కడ ముండకం దగ్గర కర్తృత్వభోక్తృత్వరహితమైనటువంటి శుద్ధాంతఃకరణము కలిగిన వ్యక్తి ఇక్కడ అధికారి ఆ విషయాన్ని శృతి చెప్పబోతోంది ఇక్కడ ఇదే ముండకంలోనే భైక్ష్యచర్యాంచరంత సన్యాసయోగా అని ఆ రాబోతోంది ఇది చెరువం దర్శయతి సో సన్యాసయోగము అంటే సర్వకర్మ సన్యాసపూర్వక జ్ఞాన నిష్ట అనిపే సో కామ్యాది కర్మలనన్నింటినీ కూడా త్యాగం చేసి ఆత్మస్వరూప నిష్ఠుడై అంతర్ముఖుడై ఉంది తర్వాత కర్మత్యాగము అన్నది కర్మత్యాగంలో ఫిజికల్గా కర్మల త్యాగం అని కూడా అర్థం చేసుకునే అవకాశం ఉన్నది ఈవెన్ దట్ ఈస్ దే ఈవెన్ దట్ ఈస్ దే ఉదాహరణకి కామ్య కర్మల్ని త్యాగం చేయమని శ్రీకృష్ణుడు గీతలో చెప్తాడు వేదం కూడా చెప్తుంది ఇంకే కామ్యకర్మలను పట్టుకు వేలాడడానికి సరికాదు లోకంలో జనులు మరి టూ మచ్ ఆఫ్ కామ్యకర్మ బుద్ధి పెట్టుకుని అది శాస్త్ర దృష్ట్యా అది శోభ కాదండి సో కామ్యకర్మల్ని పరిత్యాగం కేవలం నిత్య కర్మానుష్ఠానంతో అంటే స్వార్థంతో చేసే కర్మల్ని పక్కన పెట్టి ప్రేమతో చేసే కర్మల్ని చేస్తూ ఉండటం అది ఆ రకంగా నిత్యకర్మానుష్ఠానం అలా ఆ గ్రోత్ ముందు వస్తే ఆ తర్వాత బ్రహ్మణ్యాధాయ కర్మాణి సంగం చెక్వా కరోతి యహ నిత్యతైన సపాపేన పద్మపుత్రం ఇవాం హస ఇత్యాది గీతా శ్లోకాల్లో సో అలాగే కర్మణ్యభిప్రవృత్తో కరోటి సహ చుట్టూ బోలంత యాక్టివిటీ ఉంటుంది కానీ ఆతడు కర్తకాడు సో మీరు కర్తృత్వాన్ని ఎప్పుడైతే విడిచిపెట్టేశారో అది కర్మ పరిత్యాగం సో ఆ విధంగా దాన్ని ఆత్మజ్ఞా సర్వకర్మ సన్యాసపూర్వక ఆత్మజ్ఞాన నిష్ట అని అంట అది మనకి ముందు వస్తుంది దానికే సన్యాసయోగము అంటే దాన్ని కూడా ఇక్కడ శృతి మనకి చూపించబోతోంది కాబట్టి ఇక్కడ చెప్ప చెప్పబోయే జ్ఞానాన్ని కర్మతోటి సింథసైజ్ చేయకూడదు సమన్వయం చేయాలి కానీ సముచ్చయం చేయకూడదు సమన్వయం వేరు సముచ్చయం వేరు సమన్వయము అంటే ఏమిటి ఇంటర్మీడియట్ పాస్ అయ్యాక బీఎస్సీ చదవటం బీఎస్సీ ప్యాస్ అవుతాం ఈ డిగ్రీ సంపాదించి ఆ తర్వాత ఆ డిగ్రీ సంపాదించడం సమన్వయం సముచ్చయం అని ఒక ట్యూటోరియల్ కాలేజ్ అడ్వర్టైజ్మెంట్ చూశాను ఇన్ వన్ సిటింగ్ బోట్ ఇంటర్మీడియట్ అండ్ బిఎస్సీ యూ కెన్ పాస్ దిస్ ఇస్ సముచ్చయ మామూలుగా నేను అదుపులోనే ఇంటర్ ప్యాస్ అయి బిఎస్సీ చూడాలి ఇది వన్ సిటింగ్ లో అన్నీ సెటిల్ చేసేస్తాను అంటాడు పైసలు తీసుకుని సెటిల్ చేసేస్తాడు కూడా సో ఇది సముచ్చయ వన్ సిటింగ్ లో ఇంటర్ ప్యాస్ అయిపోయి బిఎస్సీ ప్యాస్ అయిపోయి ఎంఎస్సీ కూడా క్యాస్ అయిపోయి వాట్ కైండ్ ఆఫ్ థింగ్ ఇది ఇది సో దిస్ కైండ్ ఆఫ్ సముచ్చయం అంటే ఒకే వ్యక్తి ఒకే కాలంలో ఆచరిస్తే దాన్ని సముచ్చయం అంట సమన్వయం అంటే ఒకే కాలంలో వేరువేరు వ్యక్తులైనా ఆచరించాలి లేకపోతే ఒకే వ్యక్తి వేరువేరు కాలాల్లోనైనా ఆచరించాలి అంటే ముందు గృహస్థిగా ఉండి కర్మానుష్ఠానం చేసుకుని కొంత అంతఃకరమ శుద్ధిని సంపాదించి ఆ తర్వాత అంతర్ముఖుడై కర్మకర్ కర్మ సన్యాసపూర్వక ఆత్మజ్ఞాన నిష్టయము ఉంటాడు దట్ ఈజ్ గ్రోత్ దట్ ఈజ్ సమన్వయ ఒకదాని తర్వాత ఒకటి వస్తుంది అనువయ సో ఇది సమన్వయానికి అంగీకారమే సమన్వయాన్ని నిజంగా శాస్త్రం చెప్తుంది సముచ్చయము ఇస్ నాట్ యాక్సెప్టబుల్ అని మనకి చెప్పడం అయింది దీని మీద ఇంకా కొంత నిరూపణ ఇస్తున్నారా ఈ నిరూపణని మీరు సరైన స్పిరిట్ తోటి అర్థం చేసుకోవాలి కర్మకి జ్ఞానానికి ఉండేటువంటి రిలేషన్షిప్ని ఇక్కడ చర్చించబోతున్నారా ఆ రిలేషన్షిప్ని ప్రాపర్గా అర్థం చేసుకోవాలి కర్మ విషయంలో మనకు ఏదైనా కొన్ని రాంగ్ నోషన్స్ ఉంటే వాటిని సెటరేట్ చేసుకోవాలి తర్వాత ఈ ఈ నిరూపణ ఏదైతే కలదో దీన్ని మన జీవితానికి సరైన పద్ధతిలో అన్వయించుకోవాలి ఏవో కర్మలు చేస్తుంటే వాటిని మానేమని కాదు యూ కంటిన్యూ టు డూ కర్మ వాట్ ఈజ్ ది కర్మ దాని స్కోప్ ఎంత దాని స్వరూపం ఎట్టిది జ్ఞానానికి దానికి ఉండే సంబంధం ఏంటి జ్ఞానమునందు జ్ఞానంలోకి వెళ్ళాలనుకున్నవాడు ఆ కర్మ విషయంలో ఎటువంటి ప్రవృత్తిని కలిగి ఉండాలి ఆల్ దీస్ థింగ్స్ ఆర్ ఇంపార్టెంట్ కదా క్లారిటీ ఆఫ్ మిషన్ ఈజ్ ఇంపార్టెంట్ కొంతమంది ఏం చేస్తారంటే ఏదో ఒక దాని మీద ముందు త్రీ ఫిక్స్ అయిపోయి ఉంటారు ప్రొజ్యుడిషియల్ అయిపోయి ఉంటారు మాకు కర్మే కావాలి అని ప్రొజ్యుడిషియల్ కర్మ ఎందుకు కావాలి వాట్ వై యూ షుడ్ హ్యావ్ గట్ కైడ్ ఫైవ్ ప్రొజ్యుడిషన్ కర్మ ఒక స్థాయి వరకు మనకి సహకరించి ఆ తర్వాత దాని నుంచి పైకి ఎదిగిపోవాలనే పరిస్థితి వస్తే వీ లీవ్ ఇట్ అండ్ గ్రో ఇప్పుడు బీఎస్సీ రోడ్ అయిపోయిన ఉంటున్నాయి ఇంకా అదే కాలేజీ అదే పాత గుర్తులు తీపి గుర్తులు అంటే అక్కడే కూర్చుంటాం వెళ్ళిపోతాం అందరికి యూనివర్సిటీ ఎడ్యుకేషన్ అయిపోయిన ఉంటున్నాయి యూనివర్సిటీ వదిలిపెట్టి రోడ్డు మీద పడతాం ఎవ్రీవేర్ యూ గ్రో ఫార్వర్డ్ ఫర్దర్ ఎప్పుడు కూడా మనిషి హీ హాజ్ టు మూవ్ ఫార్వర్డ్ హీ షుడ్ నాట్ గెట్ స్టక్ ఇన్ సమ్థింగ్ కర్మ అని ఉపాసనమని యూ షుడ్ నాట్ గెట్ స్టక్ యూ షుడ్ మూవ్ ఫార్వర్డ్ సో చెరైవేతి చెరైవేతి ఋగ్వేద మంత్రం చెరైవేతి చెరైవేతి ముందుకున్నాడు ముందుకున్నాడు ఆగిపోవద్దు సో కర్మా ఉపాసనా జ్ఞానము కొంతమంది కర్మలో ఇరుక్కుపోయి ఉంటారు ఇంకా అక్కడి నుంచి కదల అక్కడ తిష్ట వేసేస్తారు అంటారు కొంతమంది ఉపాసనలో తెష్ట వేసేస్తారు ఆ దోషం వాళ్ళు ఎందుకు చేస్తారంటే ఆ పొరపాటు జీవితంలో ఎందుకు వస్తుందంటే ఆ కర్మ యొక్క స్కోప్ పరిధి ఏదైతే కలదో దాని గురించి సరైన అవగాహన లేకపోవడం కొంతమంది ఈ కర్మని జ్ఞానంలోకి ఈడ్చుకురావడానికి ప్రయత్నిస్తుంది ఆ పొరపాటు చేయకూడదు ఎప్పుడూ కూడా ది బర్డన్ ఆఫ్ ది పాస్ట్ మనం వీ క్యారీ ఇట్ విత్ అస్ దాన్ని వీ షుడ్ నాట్ క్యారీ ఈ పాత న్యూస్ పేపర్లు మూసుకుపోతున్నట్టుగా అలా మూసుకెళ్ళకూడదు యూ హ్యావ్ షుడ్ హ్యావ్ ది కరేజ్ టు డంప్ డంపింగ్ అంటారు మీరు ఏం ఉంటారు ఆ పదం ఇట్ ఈజ్ నాట్ నీడెడ్ డంప్ ఇట్ డంప్ చేయడానికి కరేజ్ కావాలి కొంతమంది పాత న్యూస్ పేపర్ కూడా సంచులు పెట్టుకుంటారు వదిలిపెట్టరు దాన్ని ఏదో తూకానికి ఉపయోగపడుతుందో ఏదో అలాగే దానివల్ల ఏమవుతుందంటే యాటిట్యూడ్ సరికాదు ప్రోగ్రెస్ అడ్డొస్తుంది పాత న్యూస్ పేపర్ ఏం చేయాలంటే అక్కడ పాత న్యూస్ పేపర్లు కలెక్ట్ చేసుకునే వాడు ఉంటాడు వాడికి ఇచ్చేయాలి వాడు ఊరికే ఇచ్చేయాలి మళ్ళీ కాదు టూకం వేస్తే వాడు తప్పు తూకం వేస్తాడు మళ్ళీ అదో న్యూస్ సెన్స్ అదంతా వద్దు ఫ్రీగా ఇచ్చాడు నా దగ్గర న్యూస్ పేపర్లు ఉన్నాయి అతను పేపర్లో వేపర్లో ఆయన వచ్చాడు రమని పిలిచాను మొత్తం ఈ కట్టంతా తీసుకెళ్ళి అతను చేతిలో పెట్టి ఆమె వెళ్ళిరమని చెప్పాను తూకం అయిపోయాడు ఏ ఒక్కర్లేదు వెళ్ళడం అని చెప్పాను తోకం వైకుండా మరి మీకు ఎంత ఇవ్వమంటారు ఏమి వద్దా వెళ్ళడం అని చెప్పాను సో యూ హ్యాడ్ టు డమ్ అతనికి కలెక్టింగ్ ఓల్డ్ న్యూస్ పేపర్స్ అదే అతనికి శోభ ఈ దట్ ఈస్ ఈజ్ లైవ్లీహుడ్ యూ షుడ్ నాట్ ఈవెన్ ఫర్ ఎ మినిట్ యూ షుడ్ నాట్ స్టక్ విత్ దట్ కైండ్ ఆఫ్ ఎన్ యాటిట్యూడ్స్ యూ షుడ్ మేక్ ప్రోగ్రెస్ ఫర్ దర్ అదేవిధంగా కర్మలు కూడా కామ్యకర్మలు చిన్నప్పుడు కామ్యకర్మలు జీవితంలో సెటిల్ కాకముందు ఇంకా కొంత భయము తర్వాత ఇన్సెక్యూరిటీ ఉన్నవాడు ఏదో మొక్కులు మొక్కేయడని ఏదో ఇలాంటివి దానికి అర్థం అది అందంగా ఉంటుంది కానీ ఒక స్థాయి వచ్చిన తర్వాత నిత్య కర్మానుష్ఠానం నిష్కామ కర్మయోగము ఆ స్థితికి మనిషి ఎదగాలి ఇన్ ఎనీ కేస్ కర్మ జ్ఞానము వాట్ ఆర్ దే వై నాట్ హ్యావ్ ఎ సిన్థసిస్ ఆఫ్ ది ట్రూ వై నాట్ హ్యావ్ ది సముచ్చయం అట్ ఈజ్ వాట్ ఈజ్ యువర్ ప్రాబ్లం మేము కర్మ చేస్తాము జ్ఞానం వాటి యువర్ ప్రాబ్లం అంటే ఆయన అంటారు విద్యా కర్మ విరోధ శృతి చెప్పింది కర్మకి జ్ఞానంతో సింథసిస్ కుదరదు అని అక్కడ చెప్పింది సన్యాస యోగ తన ఇత్యాది వాక్యముల చేత అంతేకాకుండా శృతి చెప్పడమే కాదు దేర్ ఈజ్ లాజిక్ అంశం శృతి చెప్పడం ఆదేశం శృతి ఆదేశం మంచిది మనం స్వీకరిస్తాము శ్రద్ధతోటి కానీ అదే సమయంలో దాన్ని మనం అర్థం కూడా చేసుకోవాలి ఇప్పుడు కూడా శృతి ఏదైనా మీకు సందేశాన్ని ఇచ్చిందంటే ఆ సందేశము అది చాలా యుక్తియుక్తంగా ఉంటుంది అని మనం కూడా దాంట్లో ఒక యుక్తిని తెలుసుకునే ప్రయత్నమే చేయాల్సింది యుక్తియుక్తంగా లేకపోతే ఏదైనా కొన్ని కస్టమ్స్ అండ్ కన్వెన్షన్స్ అని ఉంటాయి అవి సంప్రదాయం పేరిటే చలామణి అవుతూ ఉంటాయి దే మోర్ దాన్ కస్టమ్స్ అండ్ కన్వెన్షన్స్ వాటికి ఆచారములోని సంప్రదాయంలోని ఒక గంభీరమైన నామధేవాన్ని ఒక దాన్ని దానికి పెడతారు పెట్టి దాన్ని నడిపిస్తూ ఉంటారు విదిలిపెట్టడం సో అలాంటివి ఏమైనా ఉన్నట్లయితే అవి దోషమో అని మనకు తెలిసినట్లయితే వాటిని విదిలిపెట్టేసేందుకు మనం సుసిద్ధంగా ఉండాలి వీ షుడ్ నాట్ క్యారీ ది డ్రాస్ ఆన్ అవర్ షోల్డర్స్ సో సంప్రదాయం పేరిట అసంబద్ధములైనటువంటి పనులు చేయకూడదు తప్పు పనులు మనం చేయకూడదు ఓ దేవాలయానికి వెళ్ళాను అక్కడ ఏదో పశు బలి ఇస్తున్నారు దేవు దేవత పేరుతోటి ఏదో పశుహింస చేస్తున్నారు నేను అన్నాను వాళ్ళు ఏదో రండి అన్నారు మీరు దేవాలయానికి రండి ఏవో ప్రసంగాలు అవి నేను అన్నాను మీరు పశు హింస చేసిన మాట అయితే నేను ప్రసంగాలు అవి నేను రాను కూడా అని అంటే అంటారు మాకు మా తాత ముత్తాతుల కాలం నుంచి సంప్రదాయంగా వస్తుందండి అంట ఆయన కోపం కూడా వచ్చింది నేను రానన్నానని మా తాత ముత్తాతుల కాలం నుంచి సంప్రదాయంగా వస్తుందండి అంటే బట్ టు మీన్ బై దాట్ దట్ ఈజ్ సిల్లీ సో శృతి చెప్పింది అని కాదు దాంట్లో ఉన్నటువంటి యుక్తిని కూడా మనం తెలుసుకోవాలి అంచేత శంకరులు ఎప్పుడు అలా శృతి అని చెప్పేసి కోర్టు చేసి వదిలిపెట్టారు శృతి స్మృతి న్యాయము శృతి అంటే అపోరుషేయ వాక్కు స్మృతి అంటే అదే జ్ఞానము మహర్షుల యొక్క అనుభవంలో ఎలా ఉన్నది న్యాయము అంటే మీ రేషనల్ థింకింగ్ లో ఈ వాక్యాన్ని ప్రవేశపెట్టి హౌ మచ్ యూ హ్యావ్ అండర్స్ట అది వరుస శృతి స్మృతి న్యాయం సో ఇక్కడ ఆయన న్యాయాన్ని చెప్తున్నారు యుక్తి న్యాయము యుక్తిని బోధిస్తున్నారు ఏమిటంటే విద్యా కర్మ విరోధ చ అంటే అండ్ నాట్ ఓన్లీ శృతి సెడ్ బట్ ఆల్సో లాజికల్లీ లాజికల్లీ విద్య అంటే జ్ఞానమునకు ఆత్మ జ్ఞానానికి కర్మకు విరోధము విరోధము అంటే చుక్కెదు వేర పోస్టు ఈ చదవాలి ఆ కారణం చేత కూడా కర్మసహిత జ్ఞానము అనేది కుదరదు అది విద్యా కర్మ విరోధాచారణది సంగ్రహ భాష్యం అంటారు కానీ అవుగా భాష్యం చదివి అలవాటు ఉన్న వాళ్ళకే అది అను తెలుసుకొని ఉంటుంది అంటే బ్రీఫ్గా ఓ స్టేట్మెంట్ ఒకటి చేసి దాన్ని తర్వాత వివరిస్తారు ఏమిటి జ్ఞానానికి కర్మకి విరోధమే ఉంది అది వివరిస్తున్నారు నహి బ్రహ్మాత్మైకత్వ దర్శనైన సహా కర్మ స్వప్నేపి సంపాదయుటం శక్యం అని చాలా ఇంపార్టెంట్ స్టేట్మెంట్ దీంతో నేను ఒకటి రెండు చేశాను ఇంకో ఉపనిషత్తులు ఎక్స్ప్లెయిన్ చేశాను ఈ ఉపనిషత్తులు మళ్ళీ ఎప్పటికప్పుడు కొత్త సో బ్రహ్మాత్మైకత్వ దర్శనము అని ఒకట కర్మ చేయాలంటే వాడు కామన కలవాడై ఉండాలి ఏదో ఒక కామన కామన ఉండాలి అంటే తనలో తనకు ఒక వెలిటి వాడికి అనుభవానికి రావాలి నేను వెలిటి కలవాడను అంటే అపూర్ణుడను నాకు ఇది లేకపోతే నాకు లోటు అనే అనుభవం వాడికి కలగాలి ఆ అనుభవం అలాంటి అనుభవం వాడికి కలగాలి అంటే వాడు అజ్ఞానం అయ్యి ఉండాలి ఎందుకంటే ఆత్మ పూర్ణం ఆత్మ బ్రహ్మది బ్రహ్మాత్మైకత్వ దర్శనం బ్రహ్మ ఆత్మ బ్రహ్మ అంటే పూర్ణమి చెప్తా సో ఏ పూర్ణత్వాన్ని సంపాదించాలని నీవు ప్రయత్నిస్తున్నావో ఏ పూర్ణత్వము ఈ కామన తీరుటు ద్వారా లభిస్తుందని నువ్వు అనుకుంటున్నావో ఆ పూర్ణత్వము మీయందు ఇప్పటికే సిద్ధమై సంసిద్ధమై ఉన్నది మీ వా సత్యాన్ని తెలుసుకోలేకపోవట చేతనే నేను కామనా కామన కర్మ అనే రూట్లో ప్రయాణం చేస్తున్నావు అని శృతి చెప్తుంది చెప్తే వీడికి బ్రహ్మాత్మైకత్వ దర్శన నేను పూర్ణుడను నాయందు ఏ లోటు లేని ఐఆమ్ హ్యాపీ నాట్ బికాస్ ఈజ్ టు బి ఫుల్ఫిల్ ఈస్ ఫుల్ఫిల్డ్ ఆ కారణంగా నేను హ్యాపీ కాదు దెన్ వైఆర్ యూ హ్యాపీ అడుగుతారు కూడా సపోజ్ మీరు నవ్వుతో నవ్వుఖంతో ఉన్నారనుకోండి వెంటనే ఎదరోడు అడుగుతాడు వైఆర్ యూ హ్యాపీ అని అడుగుతాడు అంటే ఆ క్వశ్చన్లో అభిప్రాయం ఏంటంటే దెర్ మస్ట్ బి సమ్ రీజన్ టు బి హ్యాపీ మీరు వెళ్ళి నిప్పుని వైఆర్ యూ హాట్ అని అడుగుతారా అడగడు నిప్పు హాట్ గా ఎందుకుంది అని ఎవడైనా అడుగుతాడా అడగడు ఎందుకని If it is its nature, then it's swaroopan. Mansurgedda, salaga hindu kundi, and he is very aware of it. Because salaga, it's na nature. Suryu, I am to jajjivalyamanan ga hindu prakashishtu na and adhagar. Because that allah prakashishtu na hum, suryu na yukka swaroopan. That swa is why, anandamu, atma yukka swaroopan, atma pornamu. ఈ దర్శనము గలవాడు దర్శనం అంటే విషం బ్రహ్మాత్మైకత్వ దర్శనం గలవాడు వాడు భోక్తయ్యై ఆ కారణంగా కర్తయ్యై కర్మను చేయుట అనేది అది సుతరాము పొసగని సంగతి ఇంకేతనే బ్రహ్మాత్మైకత్వ దర్శనం ఆత్మాచ బ్రహ్మ ఆత్మయే బ్రహ్మ అనేటువంటి ఆ పరమ జ్ఞానము సర్వాతిశాలి జ్ఞానం కలదు ఆ జ్ఞానం జ్ఞానానికి కర్మని ముడి పెట్టడం అది స్వప్నే పిన సంపాదయటం శక్యం స్వప్నంలో కూడా కళలో కూడా అలాగంటే ముడి పెట్టడము సంభవము కాదు ఈ మనకి లోకంలో నిత్య జీవితంలో సంభవం కానివి స్వప్నంలో సంభవం అవుతాయి వీడు ఈ బెగ్గర్ ఈ వికమ్స్ ఎక్కింగ్ ఇంది డ్రీమ్ స్వప్నంలో అన్ని సంభవం అవుతాయి అలాగే ఇది స్వప్నంలో కూడా సంభవం కాదు అంటే అభిప్రాయం మీకు అటువంటి కళ రాదని కాదు ఇట్ ఈజ్ ఇంపాసిబుల్ అని అర్థం కాబట్టి సర్వము నందు సర్వము ఒకే బ్రహ్మయందు దర్శించేటువంటి వాడు ఆత్మస్వరూపాన్ని పూర్ణంగా బ్రహ్మరూపంగా దర్శించేవాడు అహం బ్రహ్మాస్మి అనేటువంటి జ్ఞానం గలవాడు వాడు కర్మలేం చేస్తానండి భగవాన్ వన్ మహర్షి లాంటి వాళ్ళు ఏం కర్మలు చేయాలి ఏ దేవాలయాలు దర్శించాలి ఏం పూజలు చేయాలి ఏం తీర్థయాత్రలు చేయాలి ఏం కర్మ చేయాలి ఈ నీనా డూ ఎనీ కర్మ బికాజ్ హీ నోస్ దట్ ఆత్మ ఈజ్ పూర్ణం అంచేత అటువంటి మహాత్ముడు కర్మ చేయలేదు కాబట్టి తక్కువ ఎవడైనా నిర్ధారణకు వచ్చాడనుకోండి అలా వచ్చిన వాళ్ళు బోడంతమంది ఉన్నారు బోల్డ్ మంది చాలామంది ఈ కస్టమ్స్ అండ్ కన్వెన్షన్స్ కి బాగా కట్టుబడి ఉన్నవాళ్ళు వాళ్ళు ఏమంటారంటే ఏడా ఆయన ఏ కర్మ చేయడు ఆయనేందుకు ఆయన తక్కువ స్థాయి ఆయన ఆయన ఉన్నత స్థాయికి చెందిన మహాత్ముడు కాదు అని ఒక డెసిషన్ నిర్ణయానికి వచ్చేసి వాళ్ళు వెళ్తుంటారు కర్మ ఎవడు చేయాలి అపూర్ణుడు కర్మ చేయాలి పూర్ణుడు కర్మ ఎందుకు చేయాలి కర్మ చేస్తే అది అది ఆయన ఇంట్రెస్ట్ ఉంటే చేయించలో అయితే కర్మ చేసినా మహాత్ములు కర్తృత్వ భావంతో చేయాలి కర్మ ఎనీవే ఉండండి ఎవడేమనుకుంటేనేమి కనుక అటువంటి విజ్ఞానం అటువంటి ఆత్మజ్ఞానము తలవాడికి కర్మతోటి ముడి పెట్టడము అంటే వాడు కూడా కర్మ చేయాలి వాడు ఈ రూలు పాటించాలి ఆ పాటించాలి నిషేధాన్ని పాటించాలి ఈ డూస్ అండ్ డోంట్స్ ఉన్నాయి చూడండి దౌషాల్ట్ డూ దిస్ దౌషాలట్ నాట్ డూ దిస్ ఈ విధి నిషేధములతోటి ఆత్మజ్ఞానికి ఎట్టి సంబంధము లేదు అది అదే టాపిక్ని ఈజ్ ఎక్స్ప్లెయినింగ్ ఎన్ లిటిల్ మోర్ డీటెయిల్ వే కొంచెం టెక్నికల్ గా ఉంటుంది ఎక్స్ప్లెనేషన్ సుఖము విద్యాయా కాల విశేషాభావా అనియత నిమిత్తా కాల సంకోచానుపపత్తి విద్యకి కర్మకి ఉండేటువంటి మౌలికమైన భేదాన్ని చూపిస్తున్నారు విద్య అంటే జ్ఞానం ఆత్మజ్ఞానానికి కర్మకి విద్యకి కాల విశేషముతోటి సంబంధం లేదు కర్మకి కాల విశేషంతో సంబంధం ఉంటుంది ఇప్పుడు నిత్యకర్మ సంధ్యావందనం ఉందనుకోండి సంధ్యావందనాన్ని సం దాని పేరే సంధ్యావందనం సంధ్యా సమయంలో చేసే పూజ లేక ప్రార్థన కనుక దానికి సంధ్యావందనము ఉంటుంది కాబట్టి మనం ఏం చేయాలంటే సంధ్యావందనం చేదొలుచుకుంటే సంధ్యా సమయంలో చేయాలి ఎప్పుడైనా సంధ్యా సమయంలో మిస్ అయితే దానికి ఏదో చిన్న ప్రాశ్చిత్తార్థం అని అంటారు చిన్న అర్థ్యం ఒకటి ఎక్స్ట్రా ఇస్తారు ఇచ్చి ఎందుకు ఎక్స్ట్రా ఇస్తారంటే బికాజ్ ఐ మిస్ ఇట్ ఐమ్ ఎ టోర్నింగ్ ఫర్ ఇట్ అండ్ దెన్ మళ్ళీ సంధ్యావందనం చేయటం అనేది ఎప్పుడే కానీ కొంతమంది ఏం చేస్తారంటే అసలు ప్రాయశ్చిత్తార్థ్యం ఉంది కాబట్టి ఇంకా అసలు సంధ్యావందన సమయంలో ఎప్పుడూ సంధ్యావందనం చేయడం ఎప్పుడూ ప్రాయశ్చిత్తార్థ్యంతో నిజానికి ఒక ఒక పురోహితుడు బ్రహ్మచారికి ప్రాశ్చిత్తార్థ్యంతో నేర్పుతున్నారు కదా సంజావన నేనన్నాను అదేంటంటే ప్రాశ్శ్చితార్థ్యంతో నేర్పుతున్నారు ఎందుకంటే వీటి సంజావనం సరిగ్గా చేసాడా పెట్టాడా ప్రాయశ్చిత్తం చెప్పేసి పెడితే ఉపయోగపడుతుంది అని మేబీ దర్ ఇస్ సమ్ పాయింట్ ఇన్ వాటికి శాఖ బట్ నాకు ప్రాయశ్చిత్వం చేసుకునే అవకాశం ఉంది కాబట్టి నేను తొందరగా చేయక్కర్లేదు అని అలా కూడా ఉంది నేను ఎరుగుతున్నా చిన్నదే సంజావనం స్మాల్ థింగ్ బట్ సైకాలజీ అలా పనిచేస్తుంది ఆ ప్రాశ్చిత్తం చేసుకుంటాం కదా ఇంకేమో మీరు కానిచ్చేసేమని సో ఎనీవే కర్మకి కాల విశేషంతో సంబంధం ఉంది కర్మ అంటే దానికి ఒక టైం ఉంటుంది ఆ టైంలో చేయాలి జ్ఞానానికి టైంతో సంబంధం ఏం లేదండి మీరు ఆలోచించి చూడండి ఇప్పుడు మీకు భయం వేసిందనుకోండి ఈ భయము అర్థరహితము నేను భయపడాల్సిన కారణం లేదు అనే సత్యాన్ని తెలుసుకోవడానికి ఉదయం మంచి మధ్యాహ్నం మంచి రాత్రి మంచి టైమా దానికి అజ్ఞానం పోగొట్టడానికి ఏ టైమైనా ఒకటే కర్మ చేయడానికి మాత్రం కాల విశేషంతో అంటే స్పెసిఫిక్ టైం తోటి దానికి సంబంధం ఉంటుంది కొంతమంది అర్ధరాత్రి పూట కర్మ చేస్తూ ఉంటారు అలా చేయకూడదు రాజస ఉపాసనలు అయిపోతాయి తామస ఉపాసనలు సాత్విక ఉపాసనలు అర్ధరాత్రము ముందు అమ్మా రెండు ఇలా ముందుకు రెండమ్మా ఇక్కడ ఖాళీ ఉంది ఇది వెనకాల కూర్చోవడంలో ఇబ్బంది ఉందంటే మీరు ఇలా వచ్చేసేయండి ఇదంతా మా స్థానమే రండి వారు బొలారం నుంచి వచ్చారు వాళ్ళందరూ వేదాంతం బాగా శ్రవణం చేసినో ఎనివే కాల విశేషంతో సంబంధము కర్మకి ఉంటుంది అంచేతనే కర్మని ఆ సరైన కాలంలో చేయాలి వసంతే వసంతే జ్యోతిషాది చేత జ్యోతిష్ఠోగం అనే యజ్ఞం ఉంటుంది దాన్ని వసంత ఋతువులో చేయాలి సో మీరు ఉపవాసం ఉండాలనుకోండి ఏకాదశి వరకు వేచి ఉండి ఏకాదశి నాడు ఉపవాసం ఉండాలి డైటింగ్ కోసం మీరు వేచి ఉండక్కం లేదు యూ కట్ ఎనీ టైం ఇప్పుడు ఉపవాసం ఉండాలంటే వాటికు అంటే అదొక వ్రతం అనమాట దేవుని యొక్క ఆరాధనారూపంగా మీరు ఉపవాసించాలి అనుకుంటే ఏకాదశి యూ హైట్ సో ఏదో అకౌంట్ కోసం చేసినట్టుగా పన్నుండి ఏకాదశి అయితే అంటే రేపు మరో పన్ను దినది వేళపై చేసేస్తాను దాన్ని దేనికి అకౌంట్ వేసేస్తానంటే అలా కొట్టరు ఇది ఒకటి వెయిట్ ఆ కర్మకి ఆ కాలము జ్ఞానానికి కాల విశేషంతో సంబంధం లేదు సో చూడండి కర్మకి జ్ఞానానికి ఎంత మౌలికమైన తేడా ఉందో ఇప్పుడు కాలము కాలము దేశము నిమిత్తము ఇలాంటివి ఒక స్థితిని నిరూపించేటువంటి మౌలికమైన అంశ ఎందుకంటే ఏదైనా దేశకాలతోటి కలిసే ఉంటుంది సో కాలము దేశము అనే అంశాల్లోనే తేడా వచ్చేసిందంటే అవి మౌలికంగా చాలా భిన్నములు వాటిని కలపడం కుదరదు అని మనకి స్పష్టమైపోతుంది సో కాల విశేషాభావా తర్వాత అనియత నిమిత్తత్వాలు కర్మకి ఒక నియతమైన నిమిత్తం ఉంటుంది అంటే ఖచ్చితమైన నిమిత్తం ఉంటుంది నైమిత్తికృష్ణ పుత్ర జన్మాది నీక్రించకపోతే ఓకే ఇప్పుడు జాతకర్మ అని ఒకటి ఉంది జాతకర్మ అనే పేరు విన్నారా మీరు ఎప్పుడు చేస్తారు జాతకర్మ పుత్రే జాతే జాతపాల నిర్వపతి పుత్రుడు జన్మించినప్పుడు జాతకర్మ చేస్తారు సపోజ్ పుత్రుడు కలగలేదనుకోండి పుత్రుడు అంటే పుత్రశబ్దం చేసిన పుత్రిక కూడా గ్రహింపబడుతుంది సంతానం కలగలేదనుకోండి సంతానం కలగలేదంటే అర్థం ఆమె ఆ భార్య గర్భవతి కాలేదు సంతానం కలగలేదు ఫర్ సమ్ రీజన్ అప్పుడు ఇంక జాతకర్మ చేయక్కర్లేదు కాబట్టి కర్మకి నియతమైన అంటే స్పెసిఫిక్ ప్రీ కండిషను నియత నిమిత్తం జ్ఞానానికి అటువంటి నియత నిమిత్తం ఏమీ లేదు అంటే మీరు మీ స్వరూపము పూర్ణము మీలో ఏబిలిటీ లేదు మీరు ఎందు భయపడటానికి లేకపోతే ఇన్సెక్యూరిటీ ఫీల్ అవటానికి హేతువేమీ లేదు శోకించటానికి కారణము లేదు అశోక్యాన్ని అన్వషం చేస్తాం శ్రీకృష్ణుడు చెప్తాడు గీతం సో శోకించటానికి హేతువు లేదు అని ఈ సత్యాన్ని మీరు గ్రహించాలనుకోండి దానికి నిమిత్తమే ఉండాలి కొరుకు పుట్టేక గ్రహించాలా కూతురు పుట్టేక గ్రహించాలా లేకపోతే పెళ్ళైన తర్వాత గ్రహించాలా ఎప్పుడు అలాగంటే నిమిత్తము ఏమీ ఉండదు వస్తు స్వరూప ఆత్మస్వరూపాన్ని వస్తువు యొక్క యథార్థ స్థితిని తెలుసుకోవటానికి ఓ నిమిత్తమేం అక్కర్లేదు ఆ జ్ఞానము మనకి ఫలదాయకము ఆ జ్ఞానం లేకపోవడం చేతనే మనం సాంసారిక దుఃఖాన్ని అనుభవిస్తూ ఉన్నాము ఆ జ్ఞానం కలిగినట్లయితే శోకం పోయే దుఃఖం పోయే మోహము అంటే భ్రాంతి తొలగిపోయింది అంటే దట్స్ ఆల్ ఇంకా యూ డోంట్ నీడ్ ఎనీ అదర్ రీజన్ టు నో వై వై షుడ్ యూ నీడ్ The only reason to know is that you do not know. You don't need any other reason. Jnānaṁ miru kāvāl anu kūnte, mir ajnānaṁ pōgattu kundā, pōgattu kāvāl. Ajnānaṁ undi ane bhāvanu meeku kalli kite, meeku jnānaṁ ki miru ajhikādu le. Maha gea jnānaṁ olē nne, maim bahane onna, meeku anu kūnte sarādi veda saṅkate, aapuri inka, meeku dhikāram unede. Kabattai niyata nimittam hoane di karma kūntu om kundi, అది జ్ఞానానికి లేదు తర్వాత కాల సంకోచానుపపత్తి అంటే వాళ్ళు ఏమంటారంటే విద్యని కర్మని ముడిపెడదాము అనే సముచ్చయవాదులు ఏమంటారంటే మీరు పొద్దున్న కర్మ చేసుకోండి మధ్యాహ్నం భోజనం చేసి ఒక గంటసేపు విశ్రాంతి తీసుకుని ఒకప్పు అప్పుడు జ్ఞానాన్ని మీరు జ్ఞాన యోగాన్ని అనుష్ఠించండి మళ్ళీ సాయంకాలం అయిన తర్వాత కర్మ చేసుకోండి అని చెప్తారు ఎందుకంటే అలా ఎందుకు చెప్తారంటే కర్మ చేయాల్సినప్పుడు వీడికి జ్ఞానం అడ్డు వస్తుంది ఎలా అడ్డు వస్తుంది కర్మ చేయాలంటే వాడు కర్త భోక్త అయి ఉండాలి జ్ఞానం ఏమిటి ఆత్మ అకర్త ఆత్మ అభోక్త ఆత్మ పూర్ణము ఎలాగ ఈ రెండింటికి కాబట్టి నువ్వేం చేస్తావంటే పొద్దున్న పూట నేను కర్తని భోక్తని అనుకుంటాను మధ్యాహ్నం నిద్ర లేచి ఛాయ్ తర్వాత నేను ఆత్మ పూర్ణుడను అకర్తను అభోక్తను అనుకో ఈ లోపల సాయంకాలం అస్తమయం అవుతుంది అప్పుడు మళ్ళీ ఈ జ్ఞానాన్ని డంప్ చేసేసి నేను కర్తను భోక్తను అనుకో అనుకుని ఆ కర్మ చేసేప్పుడు కర్మ చేసుకో కర్మ చేయక్కర్లేనప్పుడు జ్ఞానం అటు పెట్టుకో ఆ రెండూ కూడా అట్టు పెట్టుకో అని ఇది సముచ్చయం ఈ రకంగా జ్ఞానానికి కాల సంకోచం చేయటం అంటే జ్ఞానాన్ని ఒక దినంలో కొంతకాలమునందు మాత్రమే ఆ జ్ఞానాన్ని కలిగి ఉండాలి నేను కర్తను భోక్తను కాదు నేను పూర్ణుడను అనే దర్శనము అనే విషన్ను మధ్యాహ్నం అప్పుడు మాత్రమే ఉండాలి పొద్దున్నప్పుడు సాయంకాలం అప్పుడు ఉండకూడదు ఆ ఆ విషన్ను కాలంలో కుదించేటువంటి ప్రయత్నము అది అసంబద్ధము లేదర్ యూ హ్యావ్ ది విషన్ ఫర్ ఆల్ ది టైమ్ ఆల్ యూ డోంట్ హ్యావ్ ఇట్ లెక్స్ ఇట్ అంతేగాని కర్మ చేసే టైం అయింది కాబట్టి నా హృదయంలో ఒక వెలితి భాషించి నేను భోక్తనయ్యి అనే భాషించి నేను కర్తనయ్యి కర్మం చేస్తాను కర్మ చేయడమే అయిపోగానే నేను పూర్ణుడను నేను ఆత్మాచి బ్రహ్మ నేను బ్రహ్మస్వరూపుడను నాకు లోటు లేదు మళ్ళీ కర్మ చేయాల్సి వచ్చినప్పుడు నాకు అన్ని లోట్లు ఉన్నాయి కాబట్టి నేను కర్మ చేసుకోవాలి ఇలా ఉంటుందండి అలా ఉండదు సో కాబట్టి ఆ విధంగా సముచ్చయం చేయటం కోసం కర్మకి ఎలాగైతే కాలంతో దానికి సంబంధాన్ని కలిపి ఉన్నదో పరిస్థితి ఆ విధంగా కూడా కాల సంబంధాన్ని పెట్టి కాలములో జ్ఞానాన్ని ఇమిడిచేటువంటి ప్రయత్నం ఏదైతే కలదో ఇది సుపరాము తగదు కాల సంకోచ అనుపపత్తి సంకోచము అంటే కన్స్ట్రిక్ట్ చేయ జ్ఞానాన్ని ఒక విశిష్ట కాలానికి దాన్ని తగ్గించటం అనేటువంటి ప్రయత్నము తగ్గదు యుక్తియుక్తంగా ఉండదు విషం ఇప్పుడు ఏదైనా మీకు విషం ఉందనుకోండి యూ విల్ హ్యావిట్ ఆల్ ది టైం ఇప్పుడు మీరు ఒక వ్యక్తి గురించి పొరపాటుగా అభిప్రాయపడ్డారు మీకు తెలిసింది ఆ వ్యక్తి మనం పొరపడ్డాము అతను చాలా మహాత్ముడు గొప్పవాడు అని తెలిసింది తెలిసిన వెంటనే ఆ జ్ఞానం మీకు గంట ఉండి ఇంకో గంట మళ్ళీ ఉండి మళ్ళీ వచ్చి మళ్ళీ అలా ఉండదు అది జ్ఞానం ఉందాం ఒకసారి విషం వచ్చిందంటే క్లీన్ అంతే ఇంకా మీకు ఉన్నటువంటి ఆ కాబ్ వెబ్స్ అని రాంగ్ ఐడియాస్ హేజీ ఐడియాస్ అవన్నీ కూడా అవతలిపోతాయండి క్లీన్ అయిపోతుంది మనం దాన్ని జ్ఞానం అంటారు కానీ ఒకసారి పూర్ణత్వము ఇంకోసారి అపూర్ణత్వము అదేవి జ్ఞానం అది కాబట్టి జ్ఞానానికి కాల సంకోచము కుదరదు కర్మకి కాల సంకోచము తప్పనిసరిగా ఉంటుంది సో నిమిత్తము సంబంధం లేనిది కాల సంబంధం లేనిది దేశ సంబంధం లేనిది జ్ఞానం ఈ సంబంధాలన్నీ ఉన్నది కర్మ ఇవ్వేమో దీనికి దానికి సముచ్చయం అలా కుదురుతుంది నాకు పాసిబుల్ తర్వాత ఎత్తు గృహస్థేషు బ్రహ్మవిద్యా సంప్రదాయకర్తృత్వాది లింగం నత్ స్థితన్యాయం బాధితుముత్సహతే దీని మీద మళ్ళీ ఒక శంక ఎవని జ్ఞానానికి కర్మకి సముచ్చయము అంటే సెన్థసిస్ మీరు కుదరదన్నారే కానీ మనం మహాత్ముల యొక్క జీవితాలను చూసినట్లయితే గృహస్థులు కూడా జ్ఞానులుగా ఉన్నటువంటి సందర్భాలు కనబడుతున్నాయి మనం నిన్న అనుకున్నాం ఏమని సర్వాశ్రమినాం అధికార అన్ని ఆశ్రమముల వాళ్ళకి కూడా జ్ఞానమునందు అర్హత ఉన్నది అని అనుకున్నాం అంతేకాకుండా మీరు ఈ మంత్రాన్ని చూసి చూడబోయినట్లయితే ఎదరెదర ఇక్కడ ఈ ఉపనిషత్తులోనే ఆ మహర్షులన్నీ కొన్ని పేర్లు వస్తాయి వాళ్ళు బ్రహ్మవిద్యని నేర్చుకున్నారు సో శౌనుక మహర్షి అంగిరస్ దగ్గరికి వెళ్ళాడమేదో అలా ఉంది నాకు పేరు గుర్తు మనమే చూడబోతున్నాము ఈ అంగిరస్ మహర్షి దగ్గరికి వెళ్ళిన శౌనకుడు ఉన్నాడే ఈ శౌనుకుడు గృహస్థు ఈ గృహస్థు కాబట్టి గృహస్థులలో బ్రహ్మవిద్యా సంప్రదాయం కనబడుతోంది బ్రహ్మవిద్యా సంప్రదాయ కర్త అంటే బ్రహ్మవిద్యని తాను గురువు దగ్గర స్వీకరించి మళ్లీ తన శిష్యుడికి ఆ విద్యని సంక్రమింపజేయుట దీన్ని బ్రహ్మవిద్యా సంప్రదాయ కర్తృత్వము అంటారు మనం చూసాం కదా ఈ బ్రహ్మ సంప్రదాయాన్ని ఆ చైన్ రూపంగా పరంపర రూపంగా తీసుకొచ్చినటువంటి మహాత్ములలో గృహస్థులు కూడా ఉన్నారు నిజానికి హిరణ్య ప్రారంభమైంది ఈ సంప్రదాయం హిరణ్య గర్భుడు లేకపోతే ఏమో అది అలాంటి పట్టండి వీ కెన్ సే దట్ హిరణ్య గర్భుడు విరాట్ రూపుడు ఇంక మళ్ళీ గృహస్థేమిటి ఇంకా ఆ తర్వాత అందరూ గృహస్థులే ఆయనకి వశిష్ఠుడు మానస మానసపుత్రుడు వశిష్ఠుడు కుమారుడు శక్తి శక్తి కుమారుడు పరాశరుడు పరాశరుడు కుమారుడు వ్యాసుడు వీళ్ళందరూ గృహస్థులే శక్తి పరాశరుడు వ్యాసుడు వీళ్ళందరూ గృహ గృహస్థులంటే ఓ రకంగా గృహస్థుడు తర్వాత ఇంకా ఆ తర్వాత వ్యాసమహర్షి యొక్క కుమారుడు శుకుడు ఆయన గృహస్థుడు యతి షుకుని ఇంకా కాబట్టి షుకునికి ఇంక కుమారుడే ఉండడు యతి కదా కానీ జ్ఞాన సంప్రదాయం నడుస్తుంది శిష్యుడు ఉంటాడు కదా షుకుని శిష్యుడు గౌడపాదాచార్యులు గౌడపాదుని శిష్యులు గోవింద భగవత్పాదుడు ఆయన శిష్యులు శంకరులు వీళ్ళందరూ సన్యాసులు శంకరుని శిష్యులు తోటకా హస్తాములక మళ్ళీ వాళ్ళు కాబట్టి ఈ బ్రహ్మవిద్యా సంప్రదాయంలో ఆచార్య పరంపర ఏదైతే ఉందో దాంట్లో యతీశ్వరులు ఉన్నమాట వాస్తవమే కేవలం జ్ఞాననిష్ట గలవాళ్ళు బట్ అట్ ది సేమ్ టైం గృహస్థులు కూడా ఉన్నారు కదా వాళ్ళు బ్రహ్మ విద్యలో భాగంగా ఉన్నారు కాబట్టి వాళ్ళు జ్ఞాననిష్ట గలవాళ్ళు అని మనకు స్పష్టమవుతుంది అయితే ఆచార్యులు ఎలా అవుతారు బట్ అట్ ది సేమ్ టైం దే ఆర్ గృహస్థార్స్ దేర్ ఫోర్ కర్మానుష్ఠానం కూడా చేసి ఉండాలి కాబట్టి కర్మ ప్లస్ జ్ఞానము రెండు సముచ్చయమే కుదురుతుంది అని శంక దాని మీద శంకరులు అంటున్నారు ఎత్తు గృహస్థేషు బ్రహ్మవిద్యా సంప్రదాయ కర్తృత్వాది లింగం లింగం అంటే ఇండికేటర్ ఏమిటి ఇండికేషను హీఈ్ ఎ పర్సన్ సే టేక్ ఎ శక్తి శక్తే పౌత్రం శక్తి యొక్క పౌత్రుడు వ్యాసమహర్షి శక్తి అనే మహర్షి ఉన్నాడు ఆయన బ్రహ్మ విద్యలో ఈజ్ ఆచార్య కాబట్టి జ్ఞానం ఆయన లింగం లింగం అంటే ఇండికేషన్ బట్ అట్ ది సేమ్ టైం హీఈ్ ఎ మ్యారీడ్ జెంట్లు Therefore as a gruhastha he must have performed certain karmas. Therefore karma was made. This is the lingam. Gruhastha ane di dheni ki lingam o karma ki lingam. Brahma vidya asamparad ayelo, acharya parampar lo ayeno perumdi. Dhan adhani bata dheni de, ki lingam o di lingam o di su ching che de natham. Lingyate e nene te lingaha. So konda kongupai. Pogastho andi. Ante a poga lingam. Dheni ki nipu ke lingam. Akkada nipu under nana managita ruskin. ఆ కొండ మీదకి ఎక్కి తొంగి చూడక్కర్లేదు అలా చూడలేదు కూడా సో అది అగ్నిపర్వతం అయినప్పుడు లోపల అగ్ని ఉందని మనకి తెలిసిపోతుంది పొగను బట్టి సో పొగ లింగం అలాగే బ్రహ్మవిద్యా సంప్రదాయంలో పేరుంది కనుక వాళ్ళు బ్రహ్మవేత్తలు జ్ఞానులు గృహస్థులు కనుక కర్మ కాబట్టి సముచ్చయము అని పూర్వపక్షం లింగం నా తో స్థితన్యాయం బాధితముత్సాహతే అని అంటారు శంకర్లు అంటారు చాలా హార్ష్ స్టేట్మెంట్ పాస్ చేస్తున్నారు ఆయన చూడు యుక్తి ఏమిటి బ్రహ్మ జ్ఞానానికి కర్మకి సముచ్చయము కుదరదు అని మనం చూసాం నిమిత్తము కాలము దేశము ఇచ్చాది అనేక హేతువులు ఇచ్చారు ఒకసారి నీవు రేషనల్ థింకింగ్ తోటి ఒక కంక్లూషన్కి వచ్చిన తర్వాత నువ్వు ఏదో ఎగ్జాంపుల్ చూపించి అలా ఉంది కాబట్టి ఈ కంక్లూషన్ కరెక్ట్ కాదని వాట్ కైండ్ ఆఫ్ I mean, we don't accept it in one form. Natat satanyāyam vadhita sahate satanyāyam ante established conclusion ne edo aga drashtārikam supiñci example supiñci based on the example I will uh, reject the conclusion which was arrived at by logical thinking this kind of an attitude is wrong ananta kone anta dhailingam anta మన వాళ్ళు ఏదైనా కొంచెం విచారం చేద్దామంటే అక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోతారు ఎవడైనా విచారం చేసేవాడు ఉంటే వాడిని ఒక ర ఒక రనగేడ్ కిందో లేక ఐకోనోక్లాస్ట్ కిందో పరిగణనం చేస్తాం వీడు ధర్మాన్ని చెడగొట్టడానికి వచ్చేయడంన్నట్టుగా పరిగణిస్తుంది ఇప్పుడు మరి అలా చెప్పట్లేదు శృంగ ఏమని వీడు చక్కగా విచారము ఇన్వెస్టిగేషన్ అండ్ ఎంక్వైరీ షుడ్ డూ ఇట్ మనం చూసాం ఏ బ్రాహ్మణ మరుషినహు ఆయుక్త అదూక్షాధర్మకా మహ్యుధా తే త్రవర్తేథావర్తే థాహ అనే ఆదేశం కాబట్టి విచారశీలము ఇన్వెస్టిగేట్ రేషనల్ థింకింగ్ ఉన్నటువంటి మహాత్ముల వద్ద మీరు సత్యాన్ని తెలుసుకోండి అని శృతి చెప్తారు కాబట్టి జ్ఞానానికి కర్మని చూసుకో బట్ స్వరూప స్వభావాలను పరిశీలించు పరిశీలించాక అనేక హేతువుల చేత రెండింటికి విరోధము అని తేలిపోయిన తర్వాత అక్కడ శక్తి గృహస్థుడయ్యుండి ఆచార్యుడయ్యాడు లేకపోతే మరొకడు ఇంకో ఆశ్రమంలో ఉండి ఆచార్యుడయ్యాడు దేర్ ఈ రూల్ ఎలా పనికొస్తుంది అని దట్ కైండ్ ఆఫ్ అన్ అప్రోచ్ ఈజ్ నాట్ కరెక్ట్ కొంచెం మొరటు సమాధానం అంటారు అంటే పూర్వపక్షానికి సమాధానం ఇచ్చేప్పుడు ప్రేమతోటి స్మూత్ గా సమాధానం చెప్పొచ్చు లేకపోతే మొరటుగా కూడా సమాధానం చెప్పచ్చు యూ కెన్ టెల్ ఎనీవే యూ లైక్ లాజికల్ గా ఉండాలి కదా కాబట్టి ఒక రకమైన మొరటు సమాధానం చెప్పారు చెప్పి దాన్ని బహుశా ఎదురా దానికి ఏదో కొంతమంది మార్గం కూడా వారు చూపిస్తారు ఎవరే చూపిస్తారు ఒకవేళ వారు చూపించలేదనుకోండి నేనేదో దానికి దానికి నేను సమన్వయం మీకు చేస్తాను అక్కడ ఎలా చేస్తామంటే సమన్వయం నేను ఐఎమ్ యాంటిసిపేటింగ్ అండ్ టెలింగ్ యూ ఇఫ్ హీ సే సంథింగ్ డిఫరెంట్ వీ విల్ సి ఒకప్పుడు ఆయన ఏం చెప్పరావు లాజికల్గా అరైవ్డ్ ఐట్ కన్క్లూషన్ దట్ ఈజ్ ఫైనల్ అని నువ్వేదో ఎగ్జాంపుల్ చెప్పి ఇది ఎలా ఉందంటే లంచం తీసుకోకూడదు అని మీరు వెళ్ళి ఒక రూల్ పాస్ చేసే రూల్ చెప్పారనుకోండి అంటే వాడు అంటాడు వాడెవడమ్మర్ తీసుకున్నాడు కదా అంటే వాట్ కైండ్ అది లాజిక్ అవుతుంది అది జ్ఞానానికి కర్మకి సముచ్చయం కుదరదు అంటే మరేదో శక్తితో పరాశరలో సముచ్చయం చేసినట్టుండే ఇో ఉన్న హౌ దట్ విల్ రిజెక్ట్ హౌ దట్ విల్ దట్ విల్ నిగేట్ బాధ అంటే నిగేషన్ హౌ దట్ విల్ నిగేట్ దిస్ కన్క్లూషన్ అసలు ఆ యాటిట్యూడ్ మనం అర్థం చేసుకోవాలి స్పిరిట్ సో ఒక శంకరులు అంటారు నహి శృతిశతమీ ఘటం పటయుటు మీ స్టే ఇప్పుడు ఘటం ఉంది ఘటం అంటే కుండ ఇది కుండ అది జ్ఞానం అది కుండ కాదు వస్త్రము అని నువ్వు నేను దానికి ప్రూఫ్ చూపిస్తాను లేకపోతే అది వస్త్రము అది కాదు కాదని చెప్పేసి ఫలానా మహాత్ముడు చెప్పారు అలా వేదల్లో చెప్పారు అని ఈ రకం సంభాషణలో ఆయన ఒప్పుకోడు నువ్వు వంద వేదవాక్యాలను తీసుకొచ్చి చూపించినా ఘటం ఘటమే కానీ పఠం అవ్వదు అని ఒక చోటంటే వీ విల్ సి సో ఏ రకంగా సమన్వయం చెప్పాల్సి ఉంటుందంటే ఆయన గృహస్థ అయినంత మాత్రాన ఆయన సర్వకర్మ సన్యాసపూర్వకమైన జ్ఞాననిష్ట ఆయనలో లేదు ఆయన గృహస్థు కాబట్టి ఆయన కర్మి కర్మఠుడే అయి ఉంటాడు జ్ఞాననిష్ట కలవాడు కాదు అని నువ్వు అనుకున్నావే అది నీ అనుకోవడం తప్పు ఎందుకంటే సాధారణంగా గృహస్థులు అంటే కర్మఠులుగా ఉంటారు కనుక అందరితో పాటే ఈయన కూడా ఈ శక్తి పరాశరుడు మొదలైన శౌనుకుడు అంగిరస్సు మొదలైన మహర్షులు కూడా కర్మఠులు అయి ఉంటారు నువ్వేదో ఊహ చేసి ఆ రకమైన కంక్లూషన్కి వచ్చేవు కానీ నాట్ నెసరీ గృహస్థులుగా ఉంటూ కూడా చాలా ఉన్నతమైనటువంటి ఆత్మజ్ఞాన నిష్టలో ఉన్నవాళ్ళు ఎంతోమంది ఉన్నారు యూ విల్ బి సర్ప్రైజ్డ్ ఈవెన్ ఇన్ దిస్ ఏ కాలంలోనైనా ఉంటారు నిసర్గదత్త మహారాజ్ వాజ్ ఏ గృహస్థ నో మోర్ ఆయన గృహస్థులే ఆయన చిన్న పాను షాప్ నడిపేవారు అంతటి మహాజ్ఞాని ఇంతవరకు పుట్టలేదు ఇవైనా పుట్టబోడు కాబట్టి గృహస్థు అయినంత మాత్రం ఆయన డోంట్ కంక్లూడ్ ఎనీథింగ్ ఆన్ దట్ బేసిస్ సూపర్ఫిషియల్గా చూసి అలాగే కంక్లూడ్ చేయొద్దు ఇప్పుడు ఒక మహాత్ముడు ఏదో పాతబడిన కొంపలో కూర్చుని ఉంటాడు అనుకోండి ఈయన జ్ఞానం అయ్యి ఎందుకంటే ఈయన చాలా ఏదో సింపుల్గా ఉన్నాడు జ్ఞానం అయితే పెద్ద మఠం ఏదో ఉండాలి అని అలాగంటే కంక్లూషన్స్ దే ఆర్ నాట్ కరెక్ట్ సో న్యాయం న్యాయమే విల్ సీ నహీ చూడండి నేను విధిశతం అని అంటున్నారు ఆయన ఇప్పుడే నేను శృతిశతం ఇక్కడే ఉన్నా విధిషతే నాపి అనే మాట విధిషతే నాపి తమ ప్రకాశయ ఏకత్వసంభవ శక్యే కిముతలింగై కేవలైరి అని ఆయన అంటారు చీకటి వెలుతురు పరస్పర విరుద్ధములు ఈ చీకటికి వెలుతురికి ఏకత్వాన్ని సంపాదించటము సంభవం కాదు సమప్రకాశయోహ ఏకత్వ సంభవ చీకటి ఉందే ఉంది అంటే టు దట్ ఎక్స్టెంట్ వెలుతురు లేదనర్థం వెలుతురు ఉంది అంటే టు దట్ ఎక్స్టెంట్ చీకటి లేదు అని కాబట్టి నీవు చీకటిని వెలుతుర్ని పరస్పర నివర్తకములది వన్ నిగేట్స్ ది అదర్ వన్ ఈజ్ దేర్ మీన్స్ ది అదర్ ఈజ్ నాట్ దేర్ అటువంటి స్థితిలో ఆ రెండింటికి ఏకత్వాన్ని ఆ రెండింటికి సముచ్చయాన్ని సింథసిస్ని అసంభవము అటువంటి సింథసిస్ని అసంభవమైన సింథసిస్ని ఇంపాసిబుల్ అయిన సింథసిస్ని అదిగో వేదం అలా చెప్పింది కాబట్టి ఆ సింథసిస్ చేస్తాము అని అన్నానికి వేదం ఒక కాదు విధిషతే నాపి వేదం కూడా వంద చెప్పినా అసంభవము అసంభవము కాబట్టిక్తియుక్తంగా ఆలోచించుకుని మన మనస్సుకి అవగాహన చేసుకుని మీరు అప్పుడు శృతి వాక్యానికి మనం ముందుకు తీసుకుపోవాలి కానీ బ్లైండ్గా తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఏం లేదు ఒకవేళ మీ మీ చక్కటి అవగాహనకి మీ దర్శనం విషంకి ఏదైనా ఒక విధివాక్యం ఆపోజిట్